సంకీర్తన డెబ్భై తొమ్మిది మీద మరి ఏమి నావల లేదు సర్వఘటనలన్నీయూ హరిగన్నదా కాని సరమితో వేదములు చదివేటి వెళ్లాను హరి గన్న ఎందా కాని సిరులతో యజ్ఞాలు చేసేటి వెళ్లాను హరి సేవపరుడు తానైనదా కాని అట మీద మరి ఏమి నావలన లేదు సర్వఘటనలన్నయూ హరిగన్నదా కాని చెలపట్టి తీర్థాలు చెరియించుటెల్లాను విలయగ కర్మాలు బడుదాకాని మొలచిన తపముతో మునులై ఉండేదెల్లా తలపులో హరిరూపు తగులుదా కాని అటమీద మరి ఏమి నా వల లేదు సర్వఘటనలన్నీయూ హరిగన్నదాకాని వేవేలు చందాల విజ్ఞానమెల్లాను కావించి హరిభక్తి కనుదాకాని భావించే సకలోపాయములెల్లానూ శ్రీవెంకటేశ్వరు చేరుదా కానీ అటమీద మరి ఏమి నావల లేదు సర్వ ఘటనలన్నియు హరిగన్నదా కానే